కీర్తన మూడు వందల డెబ్బై ఐదు ఆడరమ్మా పాడరమ్మ అంగనలు చూడరమ్మా వేడుక పరుషలెల్ల వీధి నుండరమ్మ అల్లది ఓగు నూతులవు బులేసు పెద్ద కోన వెళ్ళి పల్ల నీటి జాలు వెడలే సోనా చల్లనీ మాకుల నీడ సంగడి మేడలవాడా ఎల్లగాక నరసింహడేగి ని తోడను సింగారపు మండపాల సింహాల ముని మందల అంగపు తెల్ల గోపుర మది మిన్నంద చెంగట ఆలు వార్లు చేరీ పన్నిద్దరు గొల్వ సంగతి తా కొలు విచ్చి కందువ శ్రీ వెంకటేశు కళ్యాణముల వేది అందమై భూములకెల్లా నాదికి నాది మందల పాలకొండ మలకొన్నట్ట నడుమా విందగుదాసులతోడ విహరించి దేవుడు